జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఎనిమిదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ఈ భాగం శ్రీ దర్భ శాస్త్రిగారి కంఠస్వరంలో ఉంటారు వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి విపశ్చితుపాఖ్యానం ఇలా చెప్పడం కొనసాగిస్తున్నాడు రామ ఆ విధంగా ఒకే దేహంలోంచి నలుగురిగా చీలిన ఆ విపశ్చిత్ రాజులు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి ఒకే రకమైన ఆలోచనలతో ఒక పక్క రాజ్యస్థాపన చేసుకుంటూ మరోపక్క సువిశాలంగా ఉన్న ప్రకృతి సౌందర్యాలను పరిశీలించుకుంటూ నాలుగు సముద్రతీరాలకు చేరారు ఎవరికి కనిపించే దృశ్యాలు వారివే ఎవరి ఆశ్చర్యం వారిదే ఎవరి ఆనందం వారిదే అయినా వాళ్ల ఆలోచనలలో మాత్రం ఒకే లక్షణం కొనసాగుతుంది ఆ సముద్ర తీరాలలో కూర్చుని సుదీర్ఘమైన సముద్ర తరంగాల అంతకంటే సుదీర్ఘమైన చూపులతో చూస్తూ కూర్చున్న ఆ రాజులు నలుగురికి ఆలోచనలు ఒకే రకంగా సాగే అరే రే అగ్నిదేవుడి యొక్క వరప్రభావం చేత దివ్యప్రభావసంపన్నమైన రథం ఎక్కి ఎంత దూరం వచ్చాం ఎక్కడి రాజధాని ఎక్కడి సముద్రతీరం ఈ మధ్యలో ఎన్నెన్ని వింతలు ఈ సముద్రకు కొలత ఎంత ఇది దాటితే ఏముంది పెద్దలు చెప్పే మాటల ప్రకారం ఈ ఉప్పు సముద్రాన్ని దాటితే దీనికి రెట్టెంపు పరిమాణంలో లక్షద్వీపం ఉంది దాన్ని దాటితే ఇక్షురస సముద్రం ఉంది దాన్ని దాటితే మరో ద్వీపం ఆ మరో సముద్రం ఇలా ఏడు సముద్రాలు ఏడు ద్వీపాలు ఉన్నాయి అంటున్నారు నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ఇరవై ఒకటవ సర్గ ఏడవ శ్లోకం విస్తరించి విశాలంగా ఉన్న ఈ దృశ్య సంపద ఎంతటిద ఈ ద్వీపాలన్నీ దాటితే అక్కడ ఏముంటుంది నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట ఇరవై ఒకటవ సర్గ ఎనిమిదవ శ్లోకం దృశ్యాలే స్వరూపంగా కల ఈ మాయ అక్కడ ఎలాంటిదై ఉంటుంది ఎంతటిదే ఉంటుంది ఇవన్నీ మనం స్వయంగా చూడాలి దీని దీనికోసం అగ్నిదేవుణ్ణే ప్రార్థిద్దాం ఆ నలుగురు విపశ్చిత్ రాజులు అలా ఒకే రకంగా ఆలోచించి అగ్నిదేవుడిని ఒకే రీతిగా ఒకేసారిగా ధ్యానించారు అగ్నిదేవుడు అనుగ్రహించి నాలుగు స్వీకరించి నలుగురికి ఒకేసారి కనిపించి ఏం కావాలో కోరుకోనాయనా అన్నాడు చిత్రం ఆ నలుగురు ఒకే వరం కోరేరు సురేశ్వర పంచభూతాత్మకమైన ఈ దృశ్యజాలాన్ని చివరంటా చూడాలని నాకు ఉంది దేవ ఈ పాంచభౌతిక దేహంతో ఎంతవరకు చూడడం సాధ్యమవుతుందో అంతవరకు ఈ దేహంతోనే చూపించు ఆ దీనికి సాధ్యం కాని దానిని మంత్రమయమైన దేహాన్ని నాకు కల్పించి దానితో చూపించు ఆ పైన దానికీ సాధ్యం కాని దాని మనోదేహంతో చూపించు స్థూల ప్రపంచం ఎలా ఉంటుందో సూక్ష్మ ప్రపంచం ఎలా ఉంటుందో కారణప్రపంచం ఎలా ఉంటుందో అన్నీ నాకు చూపించు ఇదే నేను కోరే వరం దేవా నీకు తెలియనిది ఏముంది యోగ మహాత్ములకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నాకు ఈ శరీరంతోనే చూడాలని ఉంది ఆ తరువాత మనస్సుతోనే చూస్తాను కాని అలాంటి సిద్ధ మార్గాలలో పోతుంటే శరీరం రాగిపోతుందని మృత్యువు వస్తుందని చెబుతారు అలా నాకు మరణం సంభవించకుండుగాక నా ప్రయాణం కొనసాగుగాక అగ్నిదేవుడు నలుగుడి దగ్గర తళాస్తు అనేసి అంతర్ధానం అయిపోయాడు మర్నాడు తెల్లవారేసరికి ఎక్కడి విపశ్చిద్జు అక్కడ సముద్రాన్ని దాటుతానని బయలుదేరాడు మంత్రులంతా అడ్డంబడ్డారు అది ప్రమాదం అన్నారు కొందరు ఏడ్చి గోలజేశారు అయినా సరే ఏ విపశ్చిద్రాజు తగ్గలేదు అందరినీ ఓదార్చి త్వరలో వచ్చేస్తామని నచ్చ చెప్పి వారు నలుగురూ ముందుకు సాగారు సముద్ర జలం దగ్గరికి చేరేసరికి అగ్నిదేవుడి ప్రభావం వల్ల వారి నలుగురికి దివ్యశక్తులు సంక్రమించాయి వారు నేల మీద నడిచినట్లే నీళ్లమీద కూడా నడవడం ప్రారంభించారు కూడా వచ్చిన పరివారం ఆగిపోయింది రాజులు సాగిపోయారు కొండలను దాటినట్లుగా తరంగాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు సుడుగుండాలు వచ్చినప్పుడు గడ్డి పరకలలాగా ముందుకు దూకి గిరగిరా తిరిగి సాగిపోయారు కొన్నిచోట్ల పెద్ద మొసళ్ళు వీళ్ళని మింగేశాయి అయినా వీళ్లను జీర్ణం చేసుకోలేక మళ్ళీ కట్టేశాయి అలాంటప్పుడు కొద్దిగా శ్రమ అనిపిస్తే నీటి తరంగాల మీదే పడుక్కుని విశ్రమించాడు ఇలా సాగుతున్న ఆ రాజులకు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురైనాయి తూర్పు సముద్రంలో ముందుకు సాగిన విపశ్చిద్ రాజును ఒక ముసలి పట్టుకుంది దానితో జరిగిన వెనుగులాటలో ఈ రాజు సముద్రంలో కలిసే గంగానది దాకా కొట్టుకువచ్చి అక్కడ దానిని నేలకేసి కొట్టాడు ఈ ఊపులో అతను వెళ్ళి కన్యాకుబ్జంలో పడ్డాడు అక్కడి నుంచి మళ్లీ ముందుకు సాగి మళ్లీ సముద్రాన్ని దాటి క్రవంచ దీపానికి వెళ్ళాడు అక్కడ ఒక రాక్షసుడు ఈనను మింగేశాడు కానీ ఇతను వాడి పొట్టలోని ఎముకలు విరగ్గుట్టేసి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేశాడు ఆ దెబ్బతో అక్కడి ప్రజలు ఇతనే తమకు రాజు కావాలి అని కోరుకున్నారు అక్కడ ఎనిమిది సంవత్సరాలు రాజ్యం చేసి ప్రయాణం సాగించి ఇతను మేరు మేరుపర్వతం దగ్గరికి చేరడు ఆ పర్వతానికి ఉత్తర ప్రాంతాలలో ఒక అప్సరస వలంలో పడి సంవత్సరాలు గడిపాడు ఆ మత్తులోంచి తేరుకుని మళ్లీ ప్రయాణం సాగించి పాలసముద్ర తీరానికి చేరాడు అక్కడ అప్సరసలను చూసి ఉళ్ళు మరిచిపోయి డెబ్భై సంవత్సరాలు వారితో గడిపేశాడు దక్షిణ సముద్రంలో ప్రయాణం సాగించిన విపశ్చిత్ రాజు ఇక్షు సముద్రం దాకా నిరాటంకంగా ప్రయాణం సాగించేశాడు కానీ అక్కడి యక్షనగరం చేరేసరికి అక్కడ ఉండే ఒక యక్షినికి ఇతని మీద మోజు పుట్టి వశీకరణ మంత్ర ప్రయోగం చేసింది ఇతను దానికి లొంగిపోయి ఆ మోజులో కన్ను మిన్ను కానకుండా తిరుగుతూ ఒకచోట దక్ష ప్రజాపతి శాపానికి గురైనాడు ఆ శాప ఫలితంగా శాఖద్వీపంలో యక్షుడిగా వందేళ్లు జీవితం సాగించాడు ఆ పైన అనుగ్రహం వల్ల ప విమోచనం జరిగింది పశ్చిమ సముద్రం మీద ప్రయాణం సాగించిన రాజును ఒకచోట నేను దేవతను అనే అభిమానం గల ఒక చేప మింగింది కానీ జీర్ణించుకోలేక కక్కింది ఆ తరువాత దైవయోగం వల్ల ఇతనికి ఓ గరుడు చేతికి అందింది ఇతను ఒడుపుగా దాని వీపు మీదకి ఎక్కి సముద్రాన్ని దాటి శాల్మలి ద్వీపానికి చేరడు అక్కడ పక్షి వశీకరణ విద్యను సాధించాడు అలా పక్షులతో ఆడుకుంటూ పదేళ్లు గడిపేశాడు అక్కడి నుండి ముందుకు సాగి మధరపర్వతం ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ మంధార అనే అప్సరసుకు లొంగిపోయి రోజు గడిపాడు ఉత్తర సముద్రంలో ఉరుకులు పెట్టిన విపశ్చిత్ రాజు ఒక ద్వీపానికి చేరి అది పార్వతీపరమేశ్వరుల విహార భూమి అని తెలుసుకొని వారిని ఉపాసించాడు తత్ఫలితంగా అతనికి అణిమాది సిద్ధులు అమరత్వం లభించాయి అక్కడి నుండి అతను ముందుకు సాగిపోతూ ఉండగా ఒకచోట బంగారుమయమైన నేల కనిపించింది దానిలో తిరుగుతూ ఉండగా ఆ ప్రాంతాన్ని బంగారుమయం చేసుకున్న సిద్ధుడికి కోపం వచ్చి ఇతని శిలాప్రతిమగా మార్చేశాడు అలా వందేళ్లున్నాక అగ్నిదేవుడి అనుగ్రహం కలిసి వచ్చి శాపం పెట్టిన సిద్ధుడికే దయ కలిగి శాప విమోచనం చేసి ఇతని బయటికి పంపించేశాడు ఈ విషయం నూట ఇరవై మూడవ సరుగలో వచ్చింది శ్రీరామచంద్రుడు వశిష్ఠేవుడు చెప్పిన ఈ విషయం విని అడిగాడు గురుదేవ ఈ నలుగురు విపశ్చిత్ రాజులకు జీవుడు ఒకటే వాళ్లకు మూలభూతమైన శరీరం కూడా ఒకటే అలాంటప్పుడు వాళ్లకు వేరు వేరు రకాల కోరికలు పుట్టడానికి కారణం ఏమిటి శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్న విని వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు రామ ఒకడికి కళ వచ్చింది ఆ కళలో అక్కడ కనిపించిన దేహాలలో వాడు ఒక దేహాన్ని నేను అనుకుంటున్నాడు కొన్ని దేహాలను శత్రువులు అనుకుంటున్నాడు కొన్ని దేహాలను ఉదాసీనులు అనుకుంటున్నాడు ఈ దేహాలలో ఉండే జీవులు అంటే అతని స్వప్నంలో వచ్చిన ఆ దేహాలలో ఉండే జీవులు ఎవరి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు ఎవరి వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు ఈ జీవులంతా ఎక్కడి నుంచి వచ్చారు ఇతని స్వప్నంలో ఉన్న ఈ జీవులంతా ఎక్కడి నుంచి వచ్చారు ఆ స్వప్నం చూస్తున్న లోంచే కదా కనుక ఒకే జీవుడి నుంచి వచ్చే విభిన్న జీవులకు ఒకే రకమైన కోరికలు ఉండాలి అనే నియమాన్ని మనం పెట్టేందుకు వీలు లేదు అయితే ఈ మూల జీవుడిలోంచి ఈ రకమైన శాఖాజీవులే పుట్టడానికి కారణం ఏమిటో కొంచెం ఆలోచించు అది మూలజీవుడి యొక్క కర్మశేషమే తప్ప మరోటి కాదు మొదటి జీవుడిలో ఉండే కర్మశేషం యొక్క వైచిత్రుని బట్టి వాడు సృష్టించుకునే జీవులలో కర్మవైవిధ్యం ఉండడం సహజమే ఈ సృష్టి యొక్క ఆరంభ దశలో హిరణ్య గర్భుడనే ప్రథమజీవి యొక్క స్వప్న రూపంగా ఈ ప్రపంచం రూపొందింది అని చాలాసార్లు చెప్పుకున్నాం ఈ హిరణ్య గర్భుడిలో ఉండే కర్మశేషవైచిత్రిని బట్టే ఈ లోకంలో రకరకాల జీవులు మనకు కనిపిస్తున్నారు ఇంతకు జీవులు కనిపించడం అంటే ఏమిటి చైతన్యమనే దర్పణంలో చైతన్యాత్మకుడైన ఆత్మ ప్రతిబింబించడమే వశిష్ఠుడన్న ఈ మాట విని శ్రీరాములు అడుగుతున్నాడు గురుదేవ చైతన్యంలో చైతన్యం ప్రతిబింబించడం ఎలా కుదురుతుంది వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అద్దంలో మరో అద్దం ప్రతిబింబించడం లేదా ఈ అద్దానికి ఒక శరీరం ఉంది ఆ అద్దానికి మరో శరీరం ఉంది ఈ రెండు శరీరాలలోనూ ప్రతిబింబాలను స్వీకరించే ఒక ప్రత్యేక గుణం ఉంది అందువల్ల ఆ అద్దాలు ఇతర వస్తువుల ప్రతిబింబాలను స్వీకరిస్తాయి ఇతర అద్దాల ప్రతిబింబాలను స్వీకరిస్తాయి ప్రతిబింబించడం అంటే ఏమిటి ఎదుట ఉన్న రూపాన్ని తనలో ఉన్నట్లుగా చూపించుకోవడం అంతే కదా ఒక అర్థం ఒక కొండను ప్రతిబింబిస్తోంది అంటే ఆ ప్రతిబింబ రూపాన్ని తనలో ధరించి ఉంచుకోగల ఒక విచిత్రమైన ఆకాశం ఆ దర్పణంలోనే ఉంది అన్నమాట అలాంటి దర్పణంలో మబ్బులు నక్షత్రాలు చంద్రబింబము ఉన్న మామూలు ఆకాశం ప్రతిబింబించింది అనుకో అప్పుడు అద్దంలో ఉండే ఆకాశం మామూలు భౌతిక ఆకాశాన్ని కూడా తన గర్భంలో ధరించి ఉంచుకోగల శక్తి గలది అని మనకు అనిపిస్తుంది ఇక్కడ ఒక ఆకాశంలో మరో ఆకాశం ప్రతిబింబించినట్లుగానే మాయా అనే విచిత్ర శక్తిగల రూపాన్ని అంటే ఉపాధిని ధరించిన శుద్ధ చైతన్యం ఊహాతీతమైన చైతన్య ప్రతిబింబాలను ప్రదర్శిస్తూ ఉండడం అసంభవం కాదు అందుచేతనే వస్తుత చైతన్యం కంటే అభిన్నమైన జగత్తు అనే ప్రతిబింబం చైతన్యం కంటే భిన్నంగా కనిపిస్తోంది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఎంత మాయవల్ల అయితే మాత్రం ఒకే వస్తువు ఒకే సమయంలో భిన్నము అభిన్నము కావడం ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు శుద్ధ చైతన్య రూపమైన పరబ్రహ్మలో భిన్నత్వాన్ని తిరస్కరించాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అది మంచి మాటే కానీ ఆ ప్రయత్నంలో నువ్వు బ్రహ్మలో అభేదం ఉంది అని ఒప్పేసుకుంటున్నావు కానీ సత్యం ఏమిటంటే పరబ్రహ్మ భేదాభేదాలకు రెండింటికి అతీతం అందుచేత మాయా అనే ఉపాధి ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క లక్షణం ఇలాగే ఉండాలి అనే నియమం ఏది పెట్టడం సాధ్యం కాదు అందుకనే ఒకే జీవుడు స్వప్నంలో తనను భిన్నాభిన్న రూపాలలో ఏకకాలంలో దర్శించుకోగలుగుతున్నాడు ఇలాగే విపశ్చిత్ రాజులు కర్మపరిపాక బలంచేత నానాదిక్కులలోనూ ఉండే నానాభోక్య వస్తువులను ఏకకాలంలో అనుభవిస్తూ ఏకకాలంలో నానా రకాల సుఖ దుఃఖాలను అనుభవించరు అసలు ఇంత సిద్ధాంత చర్చ ఎందుకు అకశ్చాదులైన యోగీశ్వరులను చూడు వాళ్ళు తమ యోగ బలంచేత అంటే కాయవ్యూహ విద్యా బలంచేత ఏకాలంలో రకరకాల దేహాలను తమకు తామే సృష్టి చేసుకుని రకరకాల పాపాలను రకరకాల సుఖదుఖాలను అనుభవించేస్తున్నారు విష్ణువు మొదలైన దేవతలు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు ఇక్కడ మన రాజులు కూడా అలాగే చేస్తున్నారు ఈ విషయం నీకు మరింత స్పష్టం కావడం కోసం వాళ్ల కథలోని మరో కొన్ని విశేషాలు చెప్తారు విను ఎందుకంటే వాళ్ళు ఎవరిదో దోవన వాళ్ళు కష్టసుఖాలు అనుభవించుకుంటూ పోవడం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో ఒకళ్ళకొకళ్ళు సహాయాలు కూడా చేసుకున్నారు ఉదాహరణకి తూర్పురాజు శాఖ ద్వీపంలో ఉదయాద్రి శిఖరాల మీద తిరుగుతూ తిరుగుతూ అక్కడే ఉండే ఒక యక్షుడి యొక్క సమ్మోహంలో పడిపోయాడు ఆ సమోహనం వల్ల ఏడు సంవత్సరాల పాటు నిద్రలో గడిపేశాడు ఆ తరువాత ఆ ప్రాంతాలలోనే ఉండే ఒక విచిత్రమైన ద్రావకాన్ని నీళ్లు అనుకుని త్రాగేశాడు నీళ్లులాగా కనిపించే ఆ ద్రావకాన్ని త్రాగితే ఎవరైనా సరే రాయ అయిపోతారు ఆ విషయం తెలియక తూర్పురాజు ఆ నీళ్లు తాగేసి రాయ అయిపోయి మరో ఏడు సంవత్సరాలు పడి ఉన్నాడు ఆ తరువాత అతను మళ్లీ మామూలు మనిషై శాంతభయమనే వర్షానికి వెళ్ళి అక్కడ ఒక ముని శాపానికి గురి అయిపోయాడు తత్ఫలితంగా ఆయన ఒక కరక్కాయి చెట్టుగా మారిపోయి డెబ్భై సంవత్సరాలు ఉండిపోయాడు ఈ దశలో పశ్చిమదుక్కు రాజుకు ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చి ఇతనికి శాపం పెట్టిన మునిని బ్రతిమారి అనుగ్రహపరచుకున్నాడు దాంతో ఆ ముని పశ్చిమరాజుకు ఒక మంత్రం ఉపదేశించాడు ఆ మంత్రబలంతో అతను తూర్పురాజు యొక్క వృక్షత్వాన్ని పోగొట్టాడు ఆ తరువాత తూర్పురాజు దైవతకము అనే పర్వతం వద్దకు వెళ్ళాడు అక్కడ ఒక యక్షుడు ఇతన్ని ఒక సింహంగా మార్చేసి పది రోజులు అట్టే పెట్టి మళ్లీ వదిలేశాడు ఆ తరువాత ఇతను మేరు పర్వతానికి చేరాడు అక్కడ ఒక గుహలో ఒక పిశాచం తన మాయావిద్యతో ఇతన్ని కప్పగా మార్చేసి పది సంవత్సరాలు అట్టే ఆ తరువాత అక్కడి నుంచి తను కౌమార వర్షానికి వెళ్ళాడు అక్కడి శాఖద్రవి పన్నో నీలగిరి అనే పర్వతం ఉంది దానిమీద తిరుగుతూ ఉండగా కాలు జారి ఒక పాడుబావిలో పడి గుడ్డివాడై ఒక వంద సంవత్సరాలు గడిపేశాడు ఇక పశ్చిమ దిగ్ రాజు అస్తాద్రి తిరుగుతూ ఒక గుహలోకి వెళ్ళి అక్కడ ఒక కామినీ విశేషానికి లొంగిపోయి నెల రోజులు ఉండిపోయాడు ఆ తరువాత ఇతను మరో చోటకు వెళ్ళి అక్కడ విద్యాధర విద్యను నేర్చుకుని తనే స్వయంగా విద్యాధరత్వాన్ని పొంది యాలకుల తోటల్లో పద్నాలుగు సంవత్సరాల పాటు విలాసంగా వ్యవహరించాడు ఆ తరువాత ఇతను శిశిరం వర్షానికి చేరాడు అక్కడ ఒక పిశాచ అధిపతి ఇతనికి శాపం పెట్టి ఇతన్ని ఒక రాతిబొమ్మగా మార్చేశాడు ఈ దశలో దక్షిణ దిగ్గరాజు వచ్చి ఆ పిశాచాధిపతి అనుగ్రహం సంపాదించి పశ్చిమరాజుని విడిపించాడు ఆ తరువాత ఇదే పశ్చిమరాజు మరో పిశాచమాయిలో పడిపోయి తనే ఎద్దు రూపంలో పిశాచంగా మారిపోయాడు అప్పుడు కూడా దక్షిణరాజే వచ్చి ఇతనికి విడుదల కలిగించాడు ఇలాటి ఇలాంటి దక్షిణరాజు ఒకసారి పిశాచంగా మారిపోగా పడమటి రాజే వచ్చి అక్కడి ఉండే యక్షుణ్ణి ప్రార్థించి దక్షిణరాజుకు విముక్తి కలిగించాడు అలాగే ఒకప్పుడు తూర్పుదేశపు రాజు క్షేమకమనే వర్షంలో కేసరం కొండ మీద సింహంగా మారిపోతే పశ్చిమరాజే వచ్చి విడిపించాడు దాంతా విని శ్రీరాముడు వశిష్ఠమహర్షిని అడుగుతున్నాడు గురుదేవా మీరిందాక మాట్లాడుతూ అగశ్చ్యాదులేని యోగీశ్వరులు ఏకకాలంలో అనేక దేహాలను ధరించి కర్మక్షయం చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు కదా ఈ విపశ్చితరాజులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారంటారా అంటే వశిష్ఠుడు అన్నాడు రామా అగస్త్యాదులు జ్ఞానసిద్ధులు జీవన్ముక్తులు వాళ్ళు సర్వవిధాల స్వతంత్రులై సంకల్పమాత్రంతో పనులు చేస్తూ ఉంటారు వాళ్లకు సుఖదులు అంట విపశ్చిత్ రాజులకు అంతటి స్థాయి లేదు వీళ్ళు కేవలం అగ్ని ఉపాసనా బలం వల్ల ఇష్టసిద్ధిని పొందిన ధారణాయోగులు జ్ఞానభూమికలలో రెండో భూమికలో ఉన్నవాళ్ళు వాళ్ల దృష్టిలో ఈ ప్రపంచం ఒక రంగుల హరివిల్లు నిజమైన జ్ఞానికి హరివిల్లు అంటే సూర్యకిరణాలే ఆ కిరణాలకు మించి ఈ రంగులకు వేరే అస్తిత్వం లేదు ఈ ప్రపంచాన్ని రూపొందించే రకరకాల అణువులన్నీ హరివిల్లు రంగుల వంటివే అని గ్రహించిన వాడు జీవన్ముక్తుడు మిగిలినవారు ఎంత ఉపాసకులైన సామాన్యులే ఈ విషయం నూట ఇరవై ఐదవ సరఖలో వచ్చింది విని శ్రీరాముడు అంటున్నాడు సరే గురుదేవా ఇక ఈ విపశ్చిత్ రాజుల చర్యలను మీరు కొనసాగించండి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ క్రమంగా వాళ్లల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా మృత్యు సంభవించి జన్మలు కూడా మారిపోయాయి ఎలాగంటే వేళ్లలో తూర్పు రాజు క్రౌంచ ద్వీపంలో వర్షసీమ అనే కొండ మీద తిరుగుతూ ఉండగా మదం ఎక్కువైంది దంతాలతో కొండ కొమ్మలను నుగ్గు చేస్తున్న ఏనుగు కనిపించింది ఈ రాజు దానికి అడ్డం వెండాడు దాని ధాటికి తట్టుకోలేక ఇతను ముక్కల ముక్కలై మరణించాడు అంటే శరీరాముడు అడుగుతున్నాడు అదేవుడు గురుదేవ వీళ్లకు మరణం లేదని అగ్నిదేవుడు వరమిచ్చాడు కదా ఇప్పుడు ఇతనికి మరణం ఎలా వచ్చింది అంటే వశిష్ఠుడంటున్నాడు రామా సరిగ్గా గుర్తు చేసుకో ఈ రాజులు వరం కోరే సమయంలో సిద్ధులు సంచరించే దారి వరకు మాకు మరణం లేకుండుగాక అని కోరారు అగ్నిదేవుడు తథాస్తు అన్నాడు ఇప్పుడు వీళ్ళు నలుగురు సిద్ధులు సంచరించే మార్గాలను ఎప్పుడో దాటిపోయారు అందుకే ఒక్కొక్కళ్ళకి మరణం వస్తోంది శ్రీరాముడు అన్నాడు బాగుంది పైకథ చెప్పండి అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ఇక దక్షిణరాజు ఒక రాక్షసుడితో యుద్ధానికి దిగాడు వాడు ఇతని ఎముకలు విరగబొట్టి బడబాగినిలోకి విసిరి వేశాడు అక్కడ ఇతను బూడిద అయిపోయాడు పశ్చిమరాజుకి ఒక విద్యాధరుడితో స్నేహం కుదిరింది అతడు ఇతని ఒకసారి స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళాడు ఈ రాజు అక్కడ ఉండే దేవేంద్రుడికి నమస్కారం పెట్టలేదు దాంతో దేవేంద్రుడు కోపించి ఇతనిని భస్మం చేసి పారేశాడు ఇక ఉత్తరపు ఒక నదిని దాటుతూ ఉండగా ఒక మసలి పట్టుకుని ఎనిమిది ముక్కలు చేసింది అందువల్ల ఇతను కూడా మరణించాడు ఈ విధంగా వారు నలుగురూ మరణించేసరికి వారి చైతన్యం ఆకాశరూపాన్ని పొందింది ఆకాశరూపంలో ఉన్న ఆ చైతన్యం తన పాత సంస్కారాల బలంచేత అదే ఆకాశంలో ఒక భూమండలాన్ని చూసింది ఆ భూమండలం కూడా మన భూమండలం లాగానే ఉంది దానికి కూడా సప్త సౌర కుటుంబాలు నదులు అరణ్యాలు అన్ని ఉన్నాయి అంతకంటే చిత్రం ఏమిటంటే ఆ నలుగురికి ఆ భూమండలంలో తమ స్వంత శరీరాలు కనిపించాయి అంటే పూర్వ సంస్కార బలం వల్ల స్థూల దేహానికి ఉండదగిన స్థూలత్వ జడత్వాది భావాలు వాళ్ల అనుభవంలోకి వచ్చాయి వాళ్లకి ఇప్పుడు మేము దేహం కలవాళ్ళం అనే భావన కలిగింది ఈ భావం అవిద్యకు ఫలం అని వాళ్లకు అర్థం అవుతుంది కానీ ఆ భావం మాత్రం పోవడం లేదు పైగా పూర్వ సంస్కార బలం వల్ల ఈ అవిద్య ఎంతటిదో తెలుసుకోవాలనే కోరిక పెరుగుతోంది దానికోసం మళ్ళీ వాళ్ళు సంచారం మొదలుపెట్టారు పూర్వపు వరబలం ఉండడం వల్ల ఈ సంచారం అడ్డు ఆపు లేకుండా సాగింది వీళ్లలో పశ్చిమరాజు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు దాటి ముందుకు పోగా ఒక బంగారుమయమైన నేల కనిపించింది ఆ ద్వీపంలో సంచరిస్తూ ఉండగా అతనికి అదృష్టం కలిసి వచ్చి విష్ణుమూర్తి దర్శనం లభించింది అతను వెంటనే విష్ణోపాసన చేసి ఆ స్వామి దగ్గరే బ్రహ్మవిద్యోపదేశం పొంది అక్కడే ఐదు సంవత్సరాలు సమాధిలో ఉండిపోయి చివరికి కైవల్యాన్ని పొందాడు ఇక పూర్వదిగ్ రాజు తన ప్రయాణంలో చంద్రమండలానికి చేరుకొని అక్కడ చంద్రోపాసన చేసి చివరికి చంద్రతాదాత్మ్యాన్ని కొంతవరకు పొందగలిగాడు అంటే శ్రీరాముడు అంటున్నాడు గురుదేవా ఇది ఎలా కుదురుతుంది గురుదేవ ఒకే విపశ్చిద్రాజు నాలుగు మొక్కలు అయ్యాడు అందులో ఒక ముక్కకు మోక్షం వచ్చింది మరో ముక్కకు చంద్రత్వం వచ్చింది అని మీరు అంటున్నారు అలా అంటే ఒకే జీవుడికి కొంతమేర వరకు ముక్తి మిగిలిన భాగంలో బంధము ఉన్నాయని చెప్పినట్లు అవుతోంది ఇది ఎలా కుదురుతుంది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ ప్రశ్న కానీ దీనికి వశిష్ట మహర్షి చెప్పబోయే సమాధానం కానీ మూలంలో ఎంత మాత్రమూ లేవు ఇక్కడ వ్యాఖ్యాత ఈ ప్రశ్నను సమాధానాన్ని కూడా తనే బాగా విస్తారంగా పెంచి అనేక రకాల సమన్వయాలు చేసి చూపించాడు మూలంలో లేకపోయినప్పటికీ విషయం బాగుంది కనుక ఆ విపుల చర్చ యొక్క సారాంశాన్ని మనం చెప్పుకుందాం వశిష్ఠుడు అంటున్నాడు రామా ఒక శనగ చెట్టు ఉందనుకో చెట్టు అంటే ఒకడే జీవుడు కదా దానికి తగిన ఋతువు వచ్చేసరికి ఆ చెట్టు నిండా శనగ గింజలు విరగ కాచాయి అప్పుడు ఈ గింజలలో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క జీవుడు ఉన్నాడు వాటిల్లో కొన్ని నేల మీద రాలే ఒక్కొక్క గింజలోంచి ఒక్కొక్క కొమ్మ వచ్చింది ఆ మొక్కలన్నీ వేరువేరు జీవులే వేళ్లల్లో ఎవరికథ వారిదే ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి ఒక గుప్పెడి శనగ మొదటి చెట్టు మీద నుంచి కోసుకుని నవిలి మింగేశాడు అనుకో ఇప్పుడు ఈ గుప్పెడి జీవులు ఆ ఒక జీవులు కలిసిపోయి ఒకే జీవి అయిపోయారు ఇది లోకంలో జరిగే కథ నువ్వు చెప్పే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే ఒకే జీవి అయిన పెద్ద చెట్టు ఇన్ని వందల జీవులుగా మారడం కుదరదు ఎలాగో అలా కుదిరిందని ఒప్పుకున్నా వాళ్ళల్లో కొందరు పుట్టి మొక్కలు కావడం మరికొందరు చచ్చి మరొకరిలో కలిసిపోవడం ఇలాంటివి ఏవి కుదరకూడదు కాని కుదురుతున్నాయి కదా ఈ లోకంలో దీనికి కారణం ఏమిటంటే ఉన్నది శుద్ధ చైతన్యం ఒక్కటే అది ఒకనొక చిత్తంలో ప్రతిబింబిస్తే అప్పుడు జీవుడు ఏర్పడుతున్నాడు ఆ చిత్తం ముక్కలై రెండుగా మూడుగా మారితే జీవులు కూడా ఇద్దరూ ముగ్గురూ అవుతున్నారు ఏ కారణం వల్లనైనా విడిపడ్డ చిత్తాలు కలిసిపోతే ఆ జీవులు కూడా కలిసి ఒకటే అవుతున్నారు ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే నీ ప్రశ్నకు తావే లేదు అంటే శ్రీరాముడున్నాడు సరిపోయింది గురుదేవా అర్థమైంది ఇక పై కథ చెప్పండి వశిష్ఠుడు అంటున్నాడు రామా దక్షిణ దిగ్ శాల్మలి ద్వీపానికి చేరి అక్కడ రాజ్యం సంపాదించి శత్రువులను సంహరించి ఇప్పటికీ అక్కడ రాజ్యం చేస్తూనే ఉన్నాడు అతనికి ఇంకా తత్వజ్ఞానం కలుగనీ లేదు ఉత్తర దిగ్ ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మసలి మింగేసింది కానీ ఇతను మరణించలేదు పొట్టలోని పురుగులగా ఇతను ఆ మొసలి కడుపులోనే వెయ్యేళ్లు జీవించాడు అక్కడ ఉండే మాంసాన్నే ఆహారంగా స్వీకరించాడు చివరికి రోజున ఆ మకరం చచ్చిపోయింది అప్పుడు ఆ మొసలి నోటిలోంచి బయటకు వచ్చి ఆ సముద్రంలో ఈతడం మొదలుపెట్టాడు అది తీపి నీటి సముద్రం దానిని ఈది ఈది ఇతను ఒక బంగారు నేలకు చేరుకున్నాడు అది దేవలోకానికి పోయే దారి ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉండగానే ఉత్తరదిగ్ రాజు ఒక దేవతగా మారిపోయాడు దేవత్వం వచ్చిన పూర్వవాసన పోక మళ్ళీ ఆ లోకంలో సంచారం మొదలుపెట్టాడు అలా తిరుగుతూ తిరుగుతూ లోకాలోకపర్వతానికి చేరుకున్నాడు లోకాలోక పర్వతానికి ఒక పక్కంత వెలుగు రెండో పక్కంత చీకటి వెలుగు ఉన్నవైపే జీవల సంచారం ఉంటుంది చీకటి వైపు అసలు ఏ పదార్థము ఉండదు ఈ విషయం నూట ఇరవై వచ్చింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ మాటలన్నీ విని అడుగుతున్నాడు గురుదేవ ఆకాశంలో ఈ భూగోళం ఏ ఆధారము లేకుండా ఎలా నిలబడింది ఆ నక్షత్ర చక్రం కూడా అలా నిరాధారంగా ఎలా తిరగలుగుతోంది లోకాలోక పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇది ప్రాసంగికంగా వచ్చిన ప్రశ్న ఆనాటి రచయితల శైలికి అనుగుణంగా ఇలాంటి విషయాలను కూడా ప్రస్తావించి కొంత వివరణ చేశాడు వాల్మీకి మహర్షి వశిష్ఠ మహర్షి ఈ వివరణను రెండు స్థాయిల్లో చేశాడు వశిష్ఠుడు అంటున్నాడు వేదాంత స్థాయిలో చెప్పాలంటే ఈ స్థాయిలో ఈ సృష్టి అంతా హిరణ్య గర్భుడనే ప్రథమజీవి యొక్క పూర్వ సంస్కారాల వల్ల కలిగిన సంకల్పాల ద్వారా ఏర్పడుతోందని అందువల్లే దీనిలో ఏమాత్రం సత్యత్వం లేదని కేవలం ఒక కళ వంటిదని వశిష్ఠుడు అన్నాడు కళ కనేవాడికి పూర్వవాసన వల్ల కళలో ఏ దృశ్యాలైనా కనిపించవచ్చునని వాటికి వేరే తర్క నిబద్ధత అవసరం లేదని వివరించాడు ఈ విధంగా జగన్విధ్యత్వాన్ని మరోసారి పునరుద్ఘాటించాడు ఇక ఖగోళ ఈ స్థాయిలో బ్రహ్మాండ రచనను నక్షత్రాల అమరికను దిక్కుల యొక్క సాపేక్షత్వాన్ని నక్షత్ర మండలాలును దాటి పోగా పోగా బ్రహ్మాండ కర్పరాల అంటే డిప్పల అమరికను ఆ డిప్పలను దాటిన తరువాత కూడా ఆకాశం ఇంకా ఉండడాన్ని వశిష్ఠమహర్షి రెండు సర్గల్లో సుమారు యాభై శ్లోకాలలో వివరించాడు వ్యాఖ్యాత ఆనంద బోధేంద్ర సరస్వతి ఈ విషయాలను మరింత పెంచి వ్రాశాడు ఖగోళ విజ్ఞాన దృష్టి కలవారు ఈ సర్గను ఆ వ్యాఖ్యానాన్ని కూడా విశేషంగా పరిశీలించవచ్చును ఈ విషయం నూట ఇరవై ఏడవ వచ్చింది శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఈ ఖగోళ విషయాలను మీరు ఎలా కనిపెట్టారు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామ అస్మదార్జనస్యేత ప్రత్యక్షం నానుమానికం శుద్ధబోధ శిభౌతికూపిణ నిర్వాణ ప్రకరణ ఉత్తరాార్ధం నూట ఇరవై ఎనిమిదవ సర్గ ఒకటవ శ్లోకం మాలాంటి యుగులకు ఇవి ప్రత్యక్షంగా తెలిసే విషయాలు అంతేగాని వట్టి ఊహాగానాలు కాదు అయితే ఈ ప్రత్యక్ష జ్ఞానం ఈ ఆది భౌతిక శరీరంతో కలుగదు శుద్ధమైన సూక్ష్మ శరీరంతోనే కలుగుతుంది ఈ బ్రహ్మాండ విషయం మాత్రమే కాదు ఈ బ్రహ్మాండపు డిప్పలు దాటిన తరువాత ఉండే జలావరణ ఆ అగ్ని ఆవరణ దానిమీద వాయు ఆవరణ దానిమీద ఆకాశ ఆవరణ అక్కడ ఉండే చీకటి వెలుగు రెండూ కాని స్థితి ఇవన్నీ మాకు ప్రత్యక్షంగా తెలుసు ఇంతకు లోకాలోక పర్వతం దగ్గర ఉత్తర విపశ్చిద్ రాజుకు జరిగిన సంఘటనలను చెప్పుకుంటూ మధ్యలో ఈ ప్రసంగంలో పడ్డాం ఇప్పుడు వాళ్ల అసలు కథలోకి పెడదాం ఆ విధంగా లోకాలోక పర్వతానికి చేరిన ఆ రాజు ఆ పర్వతాన్ని ఎక్కి వెలుగువైపు నుంచి చీకటి వైపు గుంటలోకి పడిపోయాడు ఆవైపు ఏ ప్రాణి ఉండదు అని చెప్పాను కదా అందువల్ల అతని శరీరం పర్వత శిఖరం దగ్గరే ఆగిపోయింది ఇతను మాత్రం గుంటలోకి పడిపోతూ పడిపోతూ వెనక్కి చూశాడు అక్కడ పర్వత శిఖరం మీద తన శరీరాన్ని గద్దలు పీకి అలా అయితే శరీరం లేకుండా నేనెలా ఉన్నాను అని అతనికి సందేహం కలిగింది ఆలోచించగా తన భౌతిక దేహం రాలిపోయిందని మనోదేహం మాత్రం ముందుకు సాగుతోందని అతను అర్థం చేసుకున్నాడు ఆ విధంగా మనోమయత్వం అతనిని వదిలిపెట్టని అతనికి శుద్ధ తత్వజ్ఞానం అందలేదు అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ స్థూల దేహం అనే ఆధారం లేకుండా మనస్సు ఎలా నిలవగలదు ఎలా ప్రయాణం చేయగలదు ఈ రాజు ఇంతకు పూర్వం దేవశరీరంతో ఆకాశ మార్గంలో అడ్డు అదుపు లేకుండా తిరిగాడు కదా ఇప్పుడు ఆ దేహం రాలిపోయిన తరువాత కూడా మళ్ళీ ఆకాశంలో తిరుగుతున్నాడు కదా ఇలా ఆకాశంలో తిరగడం అనే లక్షణం సమానంగా ఉన్నప్పుడు వెనుకటి దేవశరీరానికి ఇప్పటి మనశ్శరీరానికి తేడా ఏమిటి అంటే వశిష్ఠుడు అంటున్నాడు విపశ్చిద్ రాజు ఎందుకయ్యా భూలోకంలో ఉండే మామూలు రాజుగారొకరు రాజసభలో కూర్చొని ఉండగానే ఆయన మనస్సంకల్పం అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అనుకో అలా మనస్సు వెళ్ళినంత మాత్రాన అతని దేహం కూడా అంతఃపురంలోకి వెళ్ళిపోతుందా వెళ్ళదు కదా కనుక మనోదేహం యొక్క ప్రయాణానికి స్థూలదేహ ప్రయాణంతో పని లేదు కాదు భ్రాంతి కలిగిన సందర్భంలోనూ స్వప్నంలోనూ ఊహాలోకంలోనూ తప్పుడు జ్ఞానం కలిగిన సందర్భంలోనూ కథ వినే సందర్భంలోనూ మనస్సు శరీరాన్ని వదిలిపెట్టి సంచరిస్తూ ఉండడం అందరికీ అందుబాటులో ఉన్న విషయమే స్థూల దేహాన్ని వదిలిపెట్టి మరో దేహాని దీనినూ ధరించడం వల్ల భ్రమస్వప్నాదులు కలుగుతున్నాయి ఏ దేహం వల్ల అవి కలుగుతున్నాయో దానినే ఆతివాహిక దేహం అంటారు కొంతకాలం పోయాక ఈ ఆతివాహిక దేహం మీద ఉండే దేహత్వ బుద్ధి ఇదే నా దేహం అనే ఆలోచన మరపున పడిపోతుంది ఆ మరపు వల్ల మళ్ళీ ఆదిభౌతిక దేహం మీద దేహత్వ బుద్ధి మొలకెత్తుతుంది లోకం దృష్టిలో ఇదే మెలకువ దీనికి భిన్నంగా ఒకడు ఆదిభౌతిక దేహంలో ఉండగానే ఈ దేహం భ్రమాత్మకం అని అర్థం చేసుకున్నాడు అనుకో అప్పుడు ఆదిభౌతిక శరీరం మరుపున పడిపోయి ఆతివాహిక శరీరం మిగులుతుంది వాడి తత్వచింతన ఇంకా కొనసాగితే ఆతివాహిక శరీరం కూడా మరుపున పడిపోయి శుద్ధ చిన్మాత్రం మిగులుతుంది అయితే మన ఉత్తర విపశ్చిద్రాజుకు ఆతివాహిక దేహం మరపుకు రాలేదు పైగా ఈ ఆతివాహిక దేహమే నేను అనే ఆలోచన వచ్చింది అందుచేతనే అతనికి చిన్మాత్ర జ్ఞానం అందలేదు అందుచేతనే అతను ముందుకు సాగిన తన మనస్సును చూశాడు ఆ దశలో అతను ముందుకు సాగుతూ పుట్టబోయే జీవి తన తల్లి గర్భాన్ని చూసినట్లుగా ఒక తీవ్రమైన చీకటిని చూశాడు ఆ చీకటిలో తిరుగుతూ ఉండగానే అతనికి ఒక భూమి కనిపించింది ఆ భూతలం బంగారు కాంతులతో కోటి యోజనాలు విస్తరించి ఉంది అతను దానిని కూడా దాటి ముందుకు వెళ్ళాడు అక్కడ జలావరణం కనిపించింది ఆ తరువాత ఆగ్నేయావరణాన్ని మారుతావరణాన్ని ఆకాశావరణాన్ని కూడా దాటి చివరికి అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశాన్ని చేరుకున్నాడు అవిద్యామిశ్రితమైన బ్రహ్మాకాశం అంటే దేని నుంచి అన్నీ వస్తున్నాయో ఏది ఏది కాదో ఏది అన్నీ అవునో అలాంటివి ఆ రాజు అక్కడే తిరుగుతూ మరో చోట మరో భూమిని మరో జలాన్ని మరో అగ్నిని మరో వాయువును మరో ఆకాశాన్ని మరో లోకాలను చూశాడు అలా మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు వేరు వేరు లోకాలను చూశాడు రామ ఆ రాజు ఇప్పటికీ అలాగే తిరుగుతూ కొత్త లోకాలను చూసుకుంటూ ఇంకా జీవించే ఉన్నాడు ఈ విషయం నూట ఇరవై ఎనిమిదవ సర్గలో వచ్చింది రామ మొత్తం మీద సారాంశం ఏమిటి అంటే నలుగురు విపశ్చిత్ రాజులలోను తూర్పువాడు చంద్రమండలానికి చేరాడు దక్షిణ ఉత్తరాల వాళ్ళు జన్మ ఆయా బ్రహ్మాండాలలో తిరుగుతూనే ఉన్నారు పశ్చిమ దిక్కువాడు మాత్రం ముక్తిని పొందాడు వీరుడు చంద్రమండలానికి చెందిన తూర్పురాజు చంద్రోపాసన చేస్తు చేస్తు మధ్యలో అక్కడ ఉండే కళంకరూపమైన లేడితో స్నేహం చేసి తత్ఫలితంగా తనే ఒక లేడీ అయి ఇది వాళ్ల కథ అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ దక్షిణ ఉత్తర దిక్కుల రాజులు ఏవేవో బ్రహ్మాండాలలో తిరుగుతున్నారు అన్నారు కదా వాడు ప్రస్తుతం ఏ బ్రహ్మాండంలో ఉన్నారో మీ దివ్య దృష్టితో చూసి దయచేసి చెప్పండి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ఈ సంసారంలో ఉండే బ్రహ్మాండాల పరంపర అనంతమైనది వాటిలో కొన్ని నా దివ్య దృష్టికి కూడా అందవు అలాంటి లోకాలలో ఎక్కడో వాళ్ళు తిరుగుతున్నారు అందుచేత వాళ్ళ వివరాలు నేను చెప్పలేను అంటే శ్రీరాముడు అన్నాడు అలా అయితే లేడి జన్మ ఎత్తిన తూర్పురాజు ఎక్కడున్నాడో చెప్పండి అప్పుడు వశిష్ఠుడు సమాధానం చెప్పాడు అది మనం ఉన్న ఈ బ్రహ్మాండంలోనే ఉంది అంటే శ్రీరాముడు అన్నాడు అదేమిటి ఆ రాజులంతా బ్రహ్మాండాలను దాటుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నారు కదా మళ్ళీ ఇతను వెనక్కి ఈ బ్రహ్మాండానికి ఎలా వచ్చాడు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు బ్రహ్మాండాలకు మధ్య దూరమనే మాట అజ్ఞానులు చెప్పుకునే మాటే జ్ఞానుల దృష్టిలో మొత్తమంతా అఖండ పరబ్రహ్మమే కనుక దూరం దగ్గిరా అనే ప్రసక్తి లేదు ఇక అజ్ఞానుల దూరం వారి సంస్కారాల వల్ల కల్పింపబడినదే కనుక ఆ సంస్కారాల ప్రాబల్యం వల్ల ఏ బ్రహ్మాండంలోంచి ఏ బ్రహ్మాండానికైనా సరే మార్గాలు ఉండనే ఉంటాయి అటువంటి సంస్కార మార్గాలలో ఒక మార్గాన్ని పట్టుకుని తూర్పురాజు ఈ బ్రహ్మాండంలోకి వచ్చిపడ్డాడు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఈ బ్రహ్మాండంలో అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే వశిష్ఠుడు సమాధానం రామ త్రిగర్త దేశపు రాజు ఈ మధ్య నీకు బహుమతిగా ఒక లేడీ పిల్లను పంపించాడు గుర్తుంది కదా ఆ జింక పిల్ల పూర్వ దిక్కు విపశ్చిద్ రాజు శ్రీరాముడు ఆశ్చర్యపోయి వెంటనే భటులను ఆజ్ఞాపించి ఆ జింకపిల్లను సభలోకి తెప్పించాడు అది అన్ని జింకపిల్లలలాగానే బెదురుచూపులు చూసుకుంటూ చంగుచంగున గెంతులు వేసుకుంటూ సంతోషంగా ఉంది ఈ లేడిపిల్లే ఆ రాజు అంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది శ్రీరాముడు ఆశ్చర్యంలోంచి మెల్లిగా తీరుకుని ఇలా అడిగాడు ఇప్పుడు ఈ విషయం నూట ఇరవై తొమ్మిదవ సరుగలో వచ్చింది శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఇప్పుడు ఇతనికి ఈ పశుజన్మ పోయి మళ్ళీ పాత మానవ శరీరం లభించే అవకాశం ఉందే వశిష్ఠుడు అంటున్నాడు రామ మానవులలో ఎవరు ఏ దేవతను ప్రధానంగా ఉపాసిస్తారో ఆ దేవత ద్వారానే తమ కష్టాలను పోగొట్టుకోవాలి అంతేగాని తలోసారి తలో దేవతను అనుకోవడం మంచి పద్ధతి కాదు వేదం కూడా ఒకచోటే ప్రాప్తి ఎవడైతే తన ఉపాస్య దేవతనుంచి జారిపోయి తన స్వంత దేవతను దాటిపోయి ఇతర దేవపూజ చేస్తాడో వాడు ఉత్తమ స్థితిని పొందడు పాపాత్ముడు అవుతున్నాడు అని చెబుతోంది కనుక ఈ విపశ్చిద్ రాజు ఎప్పటికో అప్పటికి మళ్ళీ అగ్నిదేవతోపాసన చేస్తేనే ఇతనికి ఉత్తమగతి లభిస్తుంది దానికి మనం కొంచెం సహాయం చేద్దాం ఇదిగో ఏం జరుగుతోందో చూడు ఇలా అంటూనే వశిష్ఠ మహర్షి కమండల ఉదకంతో ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు ఏదో ధ్యానం చేశాడు అంతే ఆ సభాభవనం మధ్యలో కట్టెలు లేకుండానే అగ్ని జ్వాల లేచింది ఆ జ్వాలకు పొగ లేదు దాని కాంతిలో మాలిన్యం లేదు ఈ హఠాత్ పరిణామానికి సభ్యులందరూ ఆశ్చర్యపోతూ ఆ వేడికి తట్టుకోలేక వెనక్కు వెనక్కు జరుగుతుంటే ఆ లేడి పిల్ల మాత్రం ఆ అగ్ని జ్వాలను వింతగా చూస్తూ ఆ మంటవైపు పరిగెత్తుకు రాసాగితే ఇంతలో వశిష్ట మహర్షి కళ్ళు తెరిచి తన చూపులతో ఆ లేడి పాపాలను ప్రక్షాళన చేస్తూ భగవన్ అగ్నిదేవ ఈ జీవి పూర్వజన్మలో చేసిన ఉపాసనను స్మరించి దయవహించి ఈ లేడి రూపాన్ని హరించి పాత విపశ్చిత్ రూపాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేశాడు ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ లేడిపిల్ల పిల్లు విడిచిన బాణంలాగా దూసుకువచ్చింది కట్టెలు లేని ఆ అగ్నిజ్వాలలో దూకేసింది అందరూ చూస్తూ ఉండగానే ఆ లేడీ శరీరం మలమలా మాడిపోయి బూడిద కాబోతూ ఉండగా ఆగి క్రమ క్రమక్రమంగా ఒక బలిష్టమైన రాజశరీరంగా మారింది ఆ రాజశరీరం నిగనిగలాడుతూ కాంతులీనుతూ విస్పష్టమవుతున్న కొద్దీ ఆ అగ్ని జ్వాలలు క్రమక్రమంగా శాంతించసాగే ఇతడే పూర్వదిక్కు విపశ్చిద్ రాజు అని వశిష్ట మహర్షి గుర్తించాడు సభలో ఉన్నవాళ్లు మాత్రం అతని తేజస్సుకు ఆశ్చర్యపోతూ అతణ్ణి భాసుడు భాసుడు అని పిలవసాగారు ఇంతలో విపశ్చిద్జు అక్కడే నేల మీద చతికిలబడి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు అతనికి తన పూర్వవృత్తాంతమంతా గుర్తుకు వచ్చింది అతను త్వరలోనే లేచి సరాసరి వశిష్ఠమహర్షి వద్దకు వచ్చి నమస్కరించి జ్ఞానం అనే ప్రాణాన్ని ప్రసాదించే ఓ బ్రహ్మర్షి పుంగవ నీకు నమస్కారం అన్నాడు వశిష్ఠుడు తన చేత్తో అతని తల నిమురుతూ రాజా దేని అంతం చూడాలని చిరకాలంగా నువ్వు కృషి చేస్తున్నావో ఆ అవిద్య నీకు ఇప్పుడు నాశమగుగాక అన్నాడు అటు తరువాత విపశ్చిద్రాజు లేచి శ్రీరామ జయ జయ అంటూ రాముడికి నమస్కారం చేయబోయాడు అది చూసిన దశరథుడు తొట్టుపడుతూ లేచి నవ్వుతూ రాజా నీకు స్వాగతం ఇదిగో ఆసనం మీరు అనేక సంసారాలలో తిరిగి తిరిగి అలిసిపోయి ఉన్నారు ఈ ఆసనంలో విశ్రమించండి అన్నాడు విపశ్చిద్ రాజు హుందాగా నిలబడి సభలోని విశ్వామిత్రాది మహర్షులందరికీ నమస్కరించి ఆసనంలో కూర్చున్నాడు ఇవి నూట ముప్పై వచ్చాయి అప్పుడు దశరథుడు ఈ అవిద్య ఎంత భయంకరమైనది దీనివల్ల ఈ రాజు దిగంత దర్శనమనే పేరుతో ఎంత శ్రమపడ్డాడు అసలు ఇతనికి అవిద్య యొక్క అంతు చూడాలనే పట్టుదల ఎందుకో అన్నాడు ఇంతలో విశ్వామిత్ర మహర్షి అందుకుని దశరథ మహారాజా అవిద్య మీద పడ్డవాళ్ళు ఎవరైనా సరే ఇలా కష్టపడవలసిందే పూర్వం వటధానములు అంటే మర్రి విత్తు లోపల ఉండే గింజలు వటధానములు అనే పేరుగల దేశంలో ముగ్గురు రాజపుత్రులు పుట్టారు వాళ్ళు కూడా ఈ విపశ్చిత్ రాజులలాగానే ఏక సంకల్పంతో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ సృష్టి అంతం చూడాలని బైలు బయలుదేరారు వాళ్ళిప్పటికీ బంతి మీద చీమలు లాగా సృష్టి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకి ఆ అంతు ఇంకా దొరకలేదు అంతు అనేది ఉంటే కదా దొరికేందుకు సృష్టి అనేది హిరణ్య గర్భుడు యొక్క సంకల్ప ఆడంబరం మాత్రమే ఈ జీవుడు నేను శుద్ధ చైతన్యాన్ని కాను నేను జీవుణ్ణి అనుకుంటున్నంత కాలము ఇది అనంతంగా పెరిగిపోతూనే ఉంటుంది ఓ విపశ్చిత్ రాజా నువ్వు కూడా ఇలాగే అనుకుంటూ చాలా దూరం తిరిగావు నువ్వు చూసిన దృశ్య ప్రపంచాలు ఏమిటో గుర్తున్నాయా కొంచెం చెబుతావా అన్నాడు అంటే ఉపశ్చిత్ రాజు అన్నాడు మునీంద్ర చాలా తిరిగాను చాలా చూశాను అగ్నిదేవుడు వరం వల్ల దృఢమైన చిత్తంలో జన్మలకు జన్మలే మారి మారి చూశాను ప్రతి జన్మలోనూ వేరే వేరే బ్రహ్మాండాలను చూశాను అగ్నిదేవుడి దయ వల్ల అవన్నీ నాకు గుర్తున్నాయి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇలా మొదలుపెట్టిన విపశ్చిత్ పశువులుగా పక్షులుగా వృక్షాలుగా మనుషులుగా దేవజాతులుగా రాక్షసులుగా తను ఎత్తిన జన్మలను వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలను నూట ముప్పై ఒకటవ సర్గలోనూ కూడా వర్ణించాడు ఇలాంటి జన్మ పరంపరా కథనాలు రెండు మూడు సార్లు వచ్చాయి కనుక వాటిని సంగ్రహించుకుంటూ అతను చెప్పబోయే శవోపాఖ్యానం దగ్గరకు త్వర త్వరగా అడుగులు వేద్దాం జన్మపరంపరను చెప్పి చెప్పి చివరికి విపశ్చిద్జు తన అనుభవాన్ని ఇలా తేల్చి చెప్పాడు విపశ్చిద్జు అంటున్నాడు నేదన్నేదం సదిత్యేవ విచారానుభవే స్థితం చేతి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట ముప్పై రెండవ సర్గ పదిహేడవ శ్లోకం నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా ఇది సత్యం కాదు ఇది సత్యం కాదు అనిపిస్తూనే ఉంటుంది విచారించిన కొద్దీ ఆ మాటే అనిపించేది అయినా ఇది వేరు అనే చెడు దృష్టి నశించేది కాదు అందుకే సుఖదుల అనుభవాలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేవి ఈ అనుభవ పరంపరలో ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని చెబుతాను వినండి ఈ విషయం నూట ముప్పై వచ్చింది ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది మనకి భూమికి మేధిని అని ఒక పేరు ఉంది మధుకైటభులు అనే రాక్షసులను శ్రీహరి సంహరించినప్పుడు వారి తలలు పగిలి వారి మెదడులోని కొవ్వు అంటే మేధస్సు భూమి మొత్తం పరచుకుందని అందువల్లనే భూమికి మేధిని అనే పేరు వచ్చిందని బ్రహ్మవైవర్తాది పురాణాలలో ఉంది ఆ కథలకు కూడా మూలభూతమైన ఒకనొక వేద గాధను తీసుకుని వాల్మీకి మహర్షి దానిని విపశ్చిద్జు ద్వారా శవోపాఖ్యానమనే పేరుతో చెప్పించబోతున్నాడు ఈ గాథ ద్వారా దృశ్య ప్రపంచం యొక్క అసత్వాన్ని మరొకసారి నిరూపించదలుచుకున్నాడు ఈ విషయాలను మనసులో పెట్టుకొని మనం అసలు కథలోకి ప్రవేశిద్దాం విపశ్చిద్జు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఈ బ్రహ్మాండంలో మీ బోటివారు ప్రవేశించడానికి కూడా సాధ్యం కాని భయంకరమైన భూలోకం ఒకటి ఉంది జై గురుదత్త